కళాప్రపూర్ణ వింజమూరి అనసూయ దేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో తొమ్మిదవ చాప్టర్ మామయతో మనపురాణి సంఘటనలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ముఖ్యమైనవి మనపురాణివి సంఘటనలు కొన్ని ఉంటాయి నా జీవితంలో అలాంటివి చాలా ఉన్నాయి అన్నివి రాస్తే ఓ గ్రంథం అవుతుంది కాబట్టి ఉదాహరణగా కొన్నే ఇక్కడ పేర్కొంటున్నాను నేను పుట్టింది పెరిగింది సాహిత్య కళా ఇటు తల్లిదండ్రులు కీర్తిశేషులు వింజమూరి నరసింహారావు గారు వెంకటరత్నం గారు వారికి సన్నిహితులైన కవులు పండితులు నటులు ఇటు నా మేనమామ ఆయనతో అల్లుగుపోయిన నవకవులు కళాకారులు ఆ రెండు ప్రచండ శక్తుల ప్రభావం ఆ కళా సమన్వయం నన్ను చిన్నతనంలోనే తీర్చిదిద్ది నా మేనమామ ప్రభావం ముఖ్యంగా నా పైన అధికంగా ప్రసరించిందని చెప్పక తప్పదు రూపంలో కూడా నాకు మామయ్య పోలికలు ఉన్నాయని చాలామంది అంటుంటారు ఒకప్పుడు మామయ్య తన సాహిత్య పర్యటనలో గంభీర ఉపన్యాసమిస్తూ తనే పద్యాల్లాగా రీసైట్ చేసేవాడు కానీ నాకు కాస్త జ్ఞానం వచ్చింది మొదలు అంటే నాకు దాదాపు ఎనిమిది తొమ్మిది ఏళ్ళున్నప్పుడే ఆ పాటల సంగీత వారసత్వం నాకు సంక్రమించింది ఆనాటి నుంచి మామయ్య గేయ రచనలకు వాటితో పాటు ఇతర ప్రసిద్ధ నవకవుల గేయ రచనలకు సంగీత వరసలు పెట్టి సభలలో కచేరీలలో పాడవలసిన ఆవశ్యకత పాడే అవకాశం నాకేర్పడ్డాయి నవకవుల గేయాలకు ముఖ్యంగా మావయ్య గేయాలకు శాస్త్రబద్ధమైన లైట్ క్లాసిక్ వరసలు పెట్టి నూతన విధానంలో సభల్లో పాడడం అనేది ఆంధ్రలో నాతోటి ప్రారంభమైంది అటు నవ్య సాహిత్య ఉద్యమానికి పునాది ఉత్సాహము ప్రోత్సాహము మామయ్య పాటలే ఆ పునాది పైనే నా నవ్య గాన సౌధ నిర్మాణం సాగించాను ఇంకా మామయ్యతో మరుప్రాని సంఘటనలు కొన్ని చెప్తాను నాకు ఏడెనిమిదేళ్లున్నప్పుడు అప్పటి పిఠాపురం యువరాజవారు అంటే ఇప్పటి పుఠాపురం రాజావారు వివాహం జరిగింది పీటికాపురాస్థాన కవుల్లో వాడు కనుక పెళ్లిపాటలు మామయ్యను రాయమన్నారు ఓ సంగీతం మాస్టరు వరసలు కట్టడానికి వచ్చారు ఆ పాటలు ఆయన పాడుతుంటే మామయ్య ఒళ్ళో కూర్చొని విన్న నేను ఎందుకో నాకు ఆ వరసలు నచ్చలేదు ఇలా పాడితే బాగుంటుంది అంటూ నాకే తెలియకుండా అయాచితంగా నాలో ఉప్పొంగిన వరుసలతో ఆ పాటలు నేను పాడి వినిపించాను ఆ ట్యూన్స్ విన్నవారందరూ ఆశ్చర్యపడుతూ ఎంతో మెచ్చుకున్నారు పిఠాపురం కోటలో జరిగిన యువరాజ కళ్యాణంలో మా పిఠాపురం మహారాణి గారు ఆ పాటలు నా చేత పాడించి నాకు ఒక పెద్ద పళ్ళెంలో నూట బంగారు పదహారు నూట బంగారు కాసులు పరకాళ పరికిణీ గుడ్డ రకరకాల స్వీట్లు పారితోషికం ఇచ్చారు అక్కడ నేను పాడిన పాటలు నిలిపిరా పల్లకి నిలిపిరో యువరాజ యువరాజ మౌళి వేదవతి వేదవతీ సతీమృదుల పూబంతులాడును నేడు మన యువరాజు సీతారాముల పెళ్ళి చెలులారా చెలులారా అది నా మొదటి లలిత సంగీతం కచేరి శుభంగా పెళ్లితో మొదలయింది మామయ్య పాటలతో ప్రారంభమైన ఆ సంఘటనని ఎలా మర్చిపోగలను ఆ రోజుల్లో సంఘసంస్కరణోద్యమాల్లో ముందంజవేసిన బ్రహ్మ సమాజ కుటుంబాలు మావి తండ్రిగారు మేనమామకూడా బ్రహ్మ సమాజ కులపతి అయిన బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు గారి శిష్యులు వారి ద్వారా బ్రహ్మ సమాజ ఉద్యమంలో ముఖ్యులలో వారైనారు కృష్ణశాస్త్రి భజన గీతాలు లేని బ్రహ్మోపాసన గానీ ఉత్సవం కాని ఆంధ్రప్రదేశంలో ఉండేది కాదు మీరా తులసీదాస్ త్యాగరాజు రవీంద్రులు భక్తి గీతల్లాగా కృష్ణశాస్త్రి గీతాలు భక్తిరసం ఉట్టిపడుతూ శ్రోతల్ని తన్మయుల్ని చేసేవి ఉదాహరణకు ఇదిగో బ్రహ్మనామతరణి నీ అడుగులే కాక ఎంతకాలము వేచియుందును నీ అడుగుదోయిలో నానూట నీమాట అడుగులే అందున పడవ నడుపుము కర్ణధారి వినవో ప్రాణేశు ప్రయోత్సాహవా ఆహ్వానం నాకేలనొక జోలే ఆనందసాగరుడు చిన్ననాటినుంచీ గానంబద్ధంచేసి ఆంధ్రదేశం అంతటా బ్రహ్మోత్సవాలలో పాడే అదృష్టం పొందాను అవన్నీ నాకు మరపురాని సంఘటనలే బ్రహ్మ సమాజ ఉత్సవాల్లాగానే సాహిత్య సభలకు కూడా మామయ్యతో పాటు నేను తప్పనిసరిగా వెళ్లేదాన్ని మామయ్య తన పాటలకే కాక నవ్య కవుల గేయాలెన్నింటికో నా చేత ట్యూన్స్ పెట్టించి ఆ సభల్లో పాడించేవాడు ఉదాహరణకి గురజాడవారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ రాయప్రోలు వారి పొంగిన జీవగడ్డ అబ్బూరి వారి పూజా శిరీషము లేరు కొంటిని బసవరాజు గారి ఆమావిపై నుండి లేపనైనా లేపలేదే అనేవి వేదుల వారిని చీకట్టుల పాలేన ఈ కలువ బ్రతికింకా అడవి బాబిరాజు గారి ఉప్పొంగిపోయింది గోదావరి నువ్వు నేను కలిసి అనే పాటలు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఇంకా మ్యాన్ స్క్రిప్ట్ ట్యూన్ చేసిన మరో ప్రపంచం దీన్ని కూడా రికార్డుల్లో పాడాను వింజమూరి శివరామారావు గారిది రావమ్మ కవిత ఇతరులు ఇతరుల తెరలొత్తిగిలా తెలుగు తల్లి సంపత్ రాఘవాచారి గారి సంధ్య కవళం తల్లి భవిడిపాటి రామ గారి సంధ్య చీకట్లలో పేర్లు జ్ఞాపకం రావడం లేదు కానీ విశ్వనాథ మల్లవరపు కవికొండల నాయని కొనకళ్ళ వెంకటరత్నం మొదలైన వారి పాటలు ఎన్నో పాడాం ముఖ్యంగా బంధర్లో జరిగిన సాహిత్య సభల వైభవం మరపురానిది ముట్నూరి కృష్ణారావు గారు కాటూరి పింగళివారు విశ్వనాథ సత్యనారాయణ గారు అడవి బాపిరాజు గారు పటాభి సీతారామయ్య గారు వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు పెద్దల సమక్షంలో మామయ్య తన ఉపన్యాసం నా చేత పాడించిన ఆ కచేరీ చిరస్మరణీయం నేను కచేరీ ఆరంభించే ముందు నా ఆటోగ్రాఫ్ బుక్ బాపిరాజు మామయ్య గారికిచ్చి ఆయన వ్రాయడమే కాకుండా ఇతరుల చేత కూడా వ్రాయించమని కోరాను నా కచేరి ముగిశాక ఆ ఆటోగ్రాఫ్ పుస్తకం తెరిస్తే మావయ్య ప్రతిపాటకి ఒక బొమ్మ వేసి బుక్ నింపారు బాబిరాజు మావయ్య గారు ఇదొక మరపురాని సంఘటన మావయ్య ఎక్కడుంటే అక్కడ సరస్వతి వెలిసేది కాకినాడ కాలేజీలో మావయ్య పనిచేసే రోజులు విద్యార్థుల్లో కొత్త చైతన్యం కలిగించాయి సాహిత్యానికి అన్ని కళలకు సమాన ప్రాముఖ్యం ఇస్తూ మామయ్య ఏటేటా ఆంధ్రోత్సవాలు జరిపించేవాడు దేశంలో ఉన్న వివిధ రంగాల ఆంధ్ర ప్రముఖులు ఆ ఉత్సవాల్లో పాల్గొనేవారు ఆ సభల్లో తన పాటలేగాక రాయప్రోలు విశ్వనాథ బాపిరాజు వేదుల అబ్బూరి శ్రీశ్రీ మొదలైనవారి లిరిక్స్ నా చేత ట్యూన్ పెట్టించి పాడించేవాడు గురజాడవారి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ నలభై ఎనిమిది వర్సెస్సనిగా జ్ఞాపకం నే చేసిన లో పాడితే డాక్టర్ రాధాకృష్ణ గారు సిఆర్ రెడ్డి గారు ముగ్ధులై అంత పెద్ద పాటని వన్స్ మోర్ అని మళ్ళీ పాడించారు ఆ సభలోనే మామయ్య వ్రాసిన ప్రసిద్ధ జాతీయ గీతం జయ జయ ప్రియభారతి జనయిత్రిని నేను వరుస పెట్టి పాడాను ఆ పాట మా కాలేజీ ప్రార్థనా గీతం అవడమే కాకుండా ఆ పాటకు వచ్చిన పాపులారిటీ మామయ్య సాహిత్యానికి నా నా ట్యూన్కి కూడా అంతా ఇంత కాదు ఆనాటికి ఈనాటికి అన్ని చోట్ల సినిమాల్లో కూడా ఆ పాటను నాట్ ట్యూన్తోనే పాడుకుంటున్నారు ఆ పాటను హిజ్ మాస్టర్స్ వాయిస్ కంపెనీ వారి గ్రామ్ఫోన్ రికార్డులో పంతొమ్మిది వందల మావి ఆర్టిస్టు కుటుంబాలైనా రాజకీయాలతో మాకు ప్రత్యక్ష సంబంధం తప్పలేదు మావయ్యకి గాంధీజీ ఆదర్శ ప్రవక్త దేశం ప్రాణ ఆ జాతీయ భావం వల్ల పొలిటీషియన్ కాకపోయినా ప్రజలను ఉర్రూతలిగించే ఉద్రేకపరిచే జాతీయ గీతాలు ఎన్నో రాశాడు ఆ రోజుల్లో నేను హై స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కాకినాడ టౌన్హాల్ ఆవరణలో ఆ కాంగ్రెస్ వారి పొలిటికల్ కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తుంచేశారు దాని పతాకావిష్కరణకు మామయ్య రాసిన పాట ముడివేయవేమీ నీ ఎడద జెండా అనే పాటను నేను ట్యూన్ చేసి పాడాను అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏలూరులో పొలిటికల్ కాన్ఫరెన్స్ జరిగింది సుభాష్ చంద్రబోస్ ప్రిసైడ్ చేశారు దానిలో మావయ్య ప్రత్యేకంగా వ్రాసిన ఆకాశము నొ నొసటొడుచు అరుణ అనే పాటకు స్పెషల్ ట్యూన్ పెట్టి పాడాను ఆ పాటలు విన్న ప్రజలు యొక్క ఆవేశం ఈనాటికి నాకు మరపురానిది అప్పుడు వింత సంఘటన జరిగింది అదీ మర్చిపోలేనిది నా పాట పాడడం అయ్యాక సుభాస్ చంద్రబోస్ గారిని ఆటోగ్రాఫ్ కోరాను ఆయన గివ్ మీ మెంబర్షిప్ ఫర్ ఫార్వర్డ్ బ్లాక్ మూమెంట్ దెన్ ఐ విల్ సైన్ అన్నాడు ఐ సా ఐ సాంగ్ య స్పెషల్ సాంగ్ ఫర్ యూ అన్నాను నవ్వుతూ ఆటోగ్రాఫ్ బుక్లో ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిందే ఇంకా నా దగ్గరుంది